స్వాతంత్ర్య స్వర్ణోదయ నేపథ్యంలో నాట్యరంగం ఏ విధంగా ఉంది అని మనం పరిశీలించుకున్నప్పుడు దాని గురించి విశ్లేషించడానికి ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ నటరాజ రామకృష్ణ గారిని అడిగి తెలుసుకోవడం ఔచిత్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాం రామకృష్ణ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ యాభై ఏళ్లలో నాట్యరంగంలో వచ్చినటువంటి అభివృద్ధి ఏమిటి ఉత్తాన పతనాలు ఏమిటి అసలు తొలి రోజుల్లో ఈ నాట్యరంగం ఏ విధంగా ఉండేది స్వాతంత్రానికి రాకముందు స్వాతంత్ర సముపార్జనతో మనం ఈ రంగంలో సాధించినటువంటి ఘనత కానీ తదితర అంశాలు కానీ ఏమిటి అన్నది కొంచెం చెబుతారా తప్పకుండా అండి మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక బండా సంస్థానం అని చెప్పి ఒక నాగపూర్ దగ్గర సంస్థానం ఉంది ఆ సంస్థంలో నాట్యాచారుడికి నన్ను ఎన్నుకున్నారు కానీ అది అంత సులభమైన పని కాదు అసలు రాజుగారి దర్శనం జరగడమే చాలా అరుదు అందుకు గాను ముందర కొందరు కవులు పండితులు గాయకులు నర్తకులు నాట్యాచారులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని పరీక్ష చేసి ఆ పరీక్ష నెగ్గితే అప్పుడు వారి దారి దర్శనం అయ్యేది కానీ ఒకసారి దర్శనం అయిన తర్వాత ఇక జీవితంలో అన్ని సౌకర్యాలు వారు చేకూర్చి ఇంకా మా యొక్క కళ యొక్క అభ్యున్నతికి వారు చాలా సహకరించేవారు ఆ జీవితం అలా జరిగిపోయింది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ జమీందారు గారు ఎంతవరకు నన్ను పోషించారు అభినందించారంటే ఆదరించారంటే ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు కొంత ధనము అన్ని సౌకర్యాలు చేకూర్చేవారు తర్వాత ఇక అది కాకుండా మన స్వాతంత్రం వచ్చింది మన ఎంతో అభి అభివృద్ధి చెందామని చెప్పేసి మేము ఆశించాము ఒక విధంగా చూస్తే ఆనాటి రాజకీయాలు ఎలాగున్నా సరే అని చెప్పలేను కానీ కళల విషయంలో మటుకు నిష్ణాతమైన కళాకారులు సెకండ్ గ్రేడ్ కళాకారులకి థర్డ్ గ్రేడ్ కళాకారులకి ఎటువంటి ఆదరణ అంటే దొరికేది కానీ అంత ఎక్కువగా ఉండేది అసలు వాళ్ళు పరీక్ష చేసేవారు ముందు మామూలు దేల్చి గాని వారు ఆదరణ కళలకు ఉండేది కాదని అందువల్ల ఆ కాలంలో ఉన్న కళాకారులు కూడా శాస్త్రము సంప్రదాయం అన్నీ కూడా అభ్యసించి చక్కగా ప్రదర్శనలు ఇచ్చేవారు వాళ్ళు ఏవి చేస్తున్నారో తెలుసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు ఉదాహరణకి మేము నాట్యం చేసినప్పుడు ముందు సంస్కృతం చదువుకున్నాం తర్వాత తెలుగు చదువుకున్నాం తర్వాత హిందీ చదువుకున్నాం మరాఠీ గురించి తెలుసుకున్నాం అన్ని భాషల్లో ఉన్నటువంటి సంగీత సాహిత్యాల యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని అర్థం చేసుకొని వాటిని అనుభవించి ప్రజల ముందు ప్రదర్శించేవాళ్ళం ప్రజలంటే ఈ మాదిరిగా ఇప్పుడు మన రవీంద్రబాద్ థియేటర్ లాంటి వాటి కాకుండా కొంతమంది నిష్ణాతులైన వాళ్ళు కూర్చునేవారు వారి ముందు ప్రదర్శించి ఆ కళల యొక్క లోతను మేము తెలియజేసేవాళ్ళం వాళ్ళు అభినందించేవారు ఈ కాలంలో అది మటు లేదు అంటే ఈనాటి ప్రేక్షకుల్లో కళల పట్ల ఆదరణ గతంలో లాగా లేదని మీరు భావిస్తున్నారా లేదండి అది కాదు కళాకారులు ఏది ప్రదర్శించాలి ఏ ఏ రకమైన ఆడియన్స్కి ఏ విధంగా ఎటువంటి విద్య ప్రదర్శించాలని చెప్పేసి ఆ విషయంలో వాళ్ళంతకు శ్రద్ధ వహించలేదు మహాపండితుల ముందు ఎటువంటి విద్య ప్రదర్శించాలి సామాన్య ప్రజల ముందు ఎటువంటి విద్య ప్రదర్శించాలి యువకుల ముందు ఎటువంటి విద్య ప్రదర్శించాలి చిన్న చిన్న బుడతల ముందు ఎటువంటి విద్యను మనం ప్రదర్శించి వాళ్ళ హృదయానికి ఆకట్టుకోవాలి ఈ విమర్శలు ఎక్కువగా ఈ కాలంలో చేయకుండా ప్రతి ఏదో ఒకటి ప్రదర్శిస్తున్నారు దానికి అర్థమేమిటో నాకు నాకు ఇంతవరకు కూడా బోధపడలేదు అంటే ఒకనాడు మటుకు ఈ విచక్షణ అనేటువంటిది బాగా ఉండేదంట చక్కగా ఉండేది ఎందుకంటే మేము ది క్లాస్ అండ్ ది మాస్ ఆర్ట్ చెప్పి మేము చాలా ఎక్కువ డెవలప్ చేసేవాళ్ళు కొంతమంది వస్తే తెలుగు పాట కానీ హిందీ పాట పాడితే కానీ పాడితే అవి కాదు మాకు కావాల్సింది కాళిదాస్య కవిత్వం సంపూర్ణమైనటువంటి శ్లోకాలు కావాలి అని అడిగి తెలుసుకొని వాటికి అర్థం తెలుసుకొని మాకు అర్థం తెలుసునో తెలియదు మళ్ళీ ఆ విశేష వ్యాఖ్యానం కూడా తెలుసుకొని మా చేత అభినంపజేసేవారు ఒకవేళ అందులో దోషం ఉన్నట్టయితే మాకు ఏది ఇక్కడ ఎందుకు అవి చేసేవని చెప్పి మమ్మల్ని అడిగేవారు అందులో మేము కూడా చాలా చక్కగా విమర్శగా మేము ఆ విజ్ఞానాన్ని సాధించేవాళ్ళం ప్రదర్శించేవాళ్ళం ఇప్పుడు మన నాట్యరంగంలో కూచిగూడ అండి భరతనాట్యం అనండి మరి ఇప్పుడు బాగా పెరుగుతున్నటువంటి ఆంధ్ర నాట్యం అనండి ఇలాగ అనేక వైవిధ్యమైనటువంటివి ఉన్నాయి కదా ఉన్నాయండి ఈ రకరకాల ప్రక్రియలు మరి ఆనాడు ఏ విధంగా ఉండేవి అప్పట్లో వీటి పట్ల ధోరణి ఏ విధంగా ఉండేవి ఆంధ్రప్రదేశంలో ముఖ్యంగా నటువ మేళము నాట్య మేళం అని చెప్పి రెండు సంప్రదాయాలు ఉండేవి నటువ మేళం అంటే స్త్రీలే ప్రధానంగా ఉండి నాయకరాలుగా ఉండి నాట్యాన్ని చేయించేవారు స్త్రీల చేత దాన్ని నట్టు అనేవారు నాట్య అంటే పురుషులు స్త్రీ పాత్ర కూడా ధరించి నాట్యం చేసేవారు అంటే నాటకాలు ముఖ్యంగా వేసేవారు ఈ రెండు సంప్రదాయాలు మా ఆంధ్రలో ఎక్కువగా ఉండేవి అందులో ముఖ్యంగా కూచిపూడి నాట్యం నాట్య సంబంధించినటువంటి భాగవత సంప్రదాయం ఇప్పుడు అది సోలో డాన్సింగ్ కాదు అది తర్వాత ఈ నటు మేళం అనేది గ్రూప్ డాన్సింగ్ కాదు ఎవరైనా కూడా సోలో ఆర్టిస్టు తన యొక్క విజ్ఞానాన్ని తన పాండిత్యాన్ని తన యొక్క సంగీతాన్ని తన యొక్క హావభావ విన్యాసాలని అభినయాన్ని అన్నింటినీ కూడా సంపూర్ణంగా ప్రదర్శించాలి అది నటుమేళ సంప్రదాయం నాట్యమేళంలో కొన్ని కొన్ని పాత్రలు వస్తాయి పోషించాలి ఇక పురుషులే స్త్రీ పాత్రలు కూడా నాట్యమేళను ధరించేవారు అందులో ఇక ఇక అప్పుడున్న ట్రైనింగ్ వేరు శిక్షణ వేరు ఈ కాలం వల్ల ఏమైపోయిందంటే స్త్రీలు కూచిపూడి నాట్యాలను నాట్యం చేస్తున్నారు అది సో నాటక రూపం పోయి సోలో డాన్సింగ్గా వచ్చింది చాలా అందువల్లనే అది ఎక్కువ పాపులర్ అయింది ఈ కాలంలో కానీ నేను ఒక్కటే నాకు సందేహం కలుగుతుంటుంది ఒక పురుష సంప్రదాయంగా ఉన్న నాట్యాన్ని స్త్రీ సంప్రదాయంగా మనం డెవలప్ చేసినప్పుడు ఎటువంటి మెరుకులు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు వహించాలి ఆ సంప్రదాయం చెడిపోకుండా ఉండాలంటే అంటే ఫిమినైన్ మేల్ ఓరియంటెడ్ ఆర్ట్ని ఫిమినైన్ ఓరియంటెడ్ ఆర్ట్గా మనం డెవలప్ చేసినప్పుడు ఏ జాగ్రత్తలు పోనాలి సంగీతం పాడడంలో హస్తపాద విన్యాసాల్లో కానీ కాలాలయాల్లో భాషా పాండిత్యంలో కానీ వీటన్ని మీ జాగ్రత్త వహించాలి అది లేకుంటూ ఆ సంప్రదాయం చెడిపోతుంది తర్వాత ఇక నటు మేళం నా నటు మేళ ఒకటే స్త్రీ ఆడుతారు కనుక ఆమె సంగీతం తెలియాలి సాహిత్యం తెలియాలి నృత్యం తెలియాలి అభినయం తెలియాలి ఇవన్నీ ఇది అసలు మొదట్లో ఉన్న కట్టుబాట్లు ఇక ఈ కాలంలో ఆ కట్టుబాట్లు ఎంతవరకు అనుసరిస్తున్నాము ఇప్పుడు నేను ఈ మధ్య సుమారు ఇయర్స్ నుంచి నా నటు నాట్యాన్ని అంటే స్త్రీలు ప్రదర్శించే నాట్యాన్ని మేము ప్రత్యేకంగా నేను అభిన నేను నేర్చుకొని దాని ఆద ఆదరణ పోషిస్తూ భక్తితో ప్రచారం చేస్తున్నాం అంటే స్త్రీల చేత చేయిస్తూ స్త్రీల చేత చేయిస్తున్నా ఒక్కొక్కసారి ఏమిటంటే కొంతమంది మంచి చక్కగా చేయగలిగిన పురుషులు ఉంటే ప్రచారానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి పురుషులు చేత కూడా చేయిస్తున్నారు అంటే రామకృష్ణ గారు ముఖ్యంగా ఒక విషయం ఇప్పుడు స్వాతంత్రానికి ముందు మన నాట్యరంగంలో ఈ సంప్రదాయం కానీ మీరు ఈ పద్ధతులు కానీ అంటే స్త్రీలు చేసేటువంటివి స్త్రీలే చేయడం పురుషులు చేసేటటువంటి పురుషులే చేయడం అనేటువంటి ఒక పద్ధతి కట్టుబాటు నిర్విఘ్నంగా సాగిందని మనం భావిస్తున్నప్పుడు అవునండి ఈ స్వాతంత్రం సముపార్జించిన తరువాతే అంటే స్వాతంత్రానంతరమే బహుశా ఈ రకమైన స్వాతంత్రం కూడా నాట్యంగంలో తీసుకోవడం అనేటువంటిది జరిగిందని మనం అనుకున్నట్టయితే మరి ఇది ఎంత నిజంగా ప్రయోజనకరంగా ఉందని మీరు అనుకుంటున్నారు నేను అనుకున్నది ఏమిటండి కొంత ప్రతి వారు కూడా దేన్నో ఆర్ట్ని అభివృద్ధి పరుస్తున్నాము లేదా నూతన చైతన్యంతో నూతన వికాసంతో నూతన గతులతో మేము ప్రదర్శిస్తున్నాం అనుకోవడం అటు చాలా పొరపాటు ఎందుకంటే సమర్థుడైన న నాట్యాచారుడే సంపాదించి సంగీతంలో సాహిత్యంలో నృత్యంలో అభినయములు నర్తనములు అన్నిట్లో కూడా సంపూర్ణ విజ్ఞానం ఉన్నవారే ఒక నూతన కళా సృష్టి చేయగలుగుతారు కానీ ఈ కాలంలో ఏమిటంటే అడిగేవారు ఎవరు మేము నాట్యం దర్బాలో చేసినప్పుడు పూర్వం ఒక ఏదన్నా తప్పు చేస్తే అక్కడ నిలబెట్టేసి అడిగేవారుండే ఎందుకు ఇలా చేసాం ఒకవేళ మేము చెప్పలేకుండా ఉన్నట్లయితే దేవుడి మన్నా అనేవారంటే మరుసటి నుంచి దేవుడి దివాణంలో రానిచ్చేవారు కాదు అందువల్ల దానికన్నా భయపడి మేము భయపడి మేము సాధన చేసాం ఈ కాలంలో అలాగే అడిగేవారు ఎవరు లేరు విమర్శించే విమర్శకులు లేరు ప్రతి కూడా ఏదో నాట్యం చేస్తున్నాం అంటే అప్పటికన్నా ఇప్పుడు పాపులర్గా ఉందంటారు మనం మన వాళ్ళు అనేది పాపులర్గా ఉంది పాపులర్ అంటే ఎక్కువ మంది అభ్యాసం చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం కానీ సంపూర్ణ విజ్ఞానాన్ని ఎంతమంది పొందగలుగుతున్నారు అట్లా చూస్తే చాలా తక్కువగా ఉందని చెప్పి ఇప్పుడు నాట్యరంగం విషయంలో సంపూర్ణ విజ్ఞానము ఒక నిష్ట ఒక తపో దృష్టి అనేటువంటిది తక్కువైపోయి మీరు అన్నట్టు ఈ పాపులర్ ధోరణి అనేటువంటిది పెరగడం అనేటువంటిది మరి ఇటివల బాగా పెరిగిందనుకుంటున్నాం కదా అవునండి మరి దీనివల్ల అసలు పోని భవిష్యత్తులో మరి నాచ్యరంగానికి కలిగేటువంటి ప్రమాదం ఏదని మీ ఇటు విజ్ఞులు భావిస్తున్నారు నేను ఇలాగే కొంతకాలం జరిగితే ప్రతి వాళ్ళు కూడా నేను కొత్తతనం కనిపెట్టేశాను నేను కొత్త విషయాలు కనిపెట్టేశాను నేను నాట్యంలో అంటారు కొత్త విషయాన్ని వీళ్ళు కనిపెట్టినవి అందరి వల్ల కాదండి ఎంతమంది భరత భరతుడు నాట్యశాస్త్రం రాసిన తర్వాత ఎంతమంది భరతాచారి రెండు వేల సంవత్సరాల్లో పుట్టారు చెప్పండి మంది లేరు అలాంటిది ఇవాళ ప్రతి ప్రతి చిన్న బిడ్డ కూడా నాట్యం చేసేస్తుంది పేపర్ వాళ్ళు కూడా రాసేస్తుంటారు ఏమిటంటే ఓ అద్భుతంగా అభినయం చేసింది అసలు అభినయం అంటే ఏమిటి ఆంఘికమా వాచికమా ఆహార్యమా సాత్వికమా శుద్ధ సాత్వికం ఏమిటో వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అమ్మాయి చేసేసింది అంటారు ఇదంతా కూడా దీనివల్ల ఏమిటంటే దేశం యొక్క కళకి మటుకు నా అభిప్రాయంలో అనర్థమే నేను ఎందుకంటే నేను ఈ కళ గురించి నా సర్వస్వం వదిలిపెట్టేసి నేను త్యాగం చేసేది నేను సరస్వతి దేవిని ఆరాధించాను కనుక నేను బాధపడుతున్నాను ఒకసారి ఏమిటంటే ఏది సంపూర్ణ విజ్ఞానం ఉండాలి పాండిత్యం ఉండాలి తర్వాత శాస్త్రము సంప్రదాయం రెండింటినీ కూడా చక్కగా తెలిసిన నాట్యాచారి దగ్గర అభ్యాసం చేసి మన కళను ప్రదర్శించాలి అది లేకుండా చిన్న వాళ్ళు కూడా ఆడుతున్నారు అంటే అది సరదాగా ఆడడానికి బాగానే ఉంటుంది పాపులర్ చేయడానికి కానీ నిష్ణాతులైన కళాకారులు తయారవడానికి మట్టుకు అది ఉపయోగపడదు ఎప్పుడైతే నిష్ణాతులైన పండితులు దేశంలో ఉండరు అప్పుడు అక్కడ అలాగ అభిన్నత ఉండదని చెప్పి నేను నిశ్చితంగా భావిస్తున్నాను మరి ఈ యాభై ఏళ్లలో మన ఈ నాట్య రంగంలో అసలు ఏదైనా అభివృద్ధి సాధించామా సాధిస్తే ఏ విధంగా సాధించామని మీరు అనుకుంటున్నారు అభివృద్ధి చాలా ఏంటంటే పూర్వము కొంత కొన్ని కొన్ని కొంతమంది మాత్రం నాట్యం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంక ఇతరులు చేయకూడదని చెప్పి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నారంటే వాళ్ళ బిడ్డలు నాట్యం చేయకూడదు ఇతరుల బిడ్డలు నాట్యం చే రంగస్థలం దగ్గరకి ఆ ఉద్దేశంలో మహాప్రభులు ఉండేవారు కానీ ఇప్పుడు అదంతా పోయి తమ బిడ్డ చేత కూడా నాట్యం చేయించాలనే ఒక మంచి ఉద్దేశం ప్రజల్లో వచ్చింది అంటే ఒక గౌరవప్రదమైనటువంటి భావన మరింతగా పెరిగింది మరింతగా పెరిగింది వాళ్ళ వాళ్ళ అమ్మాయి చేస్తున్నారు కనుక అంతకుముందు వాళ్ళ అమ్మాయి చేసి చేయించేవారు కనుక ఎవరో ఇతర స్త్రీలు ఆడినప్పుడు ఇతర స్త్రీలు కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డలాడినప్పుడు మటుకు అది చాలా గౌరవం ఇదంతా కూడా ఒక విధంగా ఆత్మవిమర్శ చేసుకున్నట్టయితే నిజంగా కొంతవరకు అభివృద్ధి చెందినా కూడా ఇంకా చాలా చెందవలసి ఉందని చెప్పి నేను నిశ్చితమైన అభిప్రాయంతో చెప్తున్నాను ఈ నాట్య రంగంలో మరి అనేక ప్రక్రియలు స్వాతంత్రానంతరం ఏమైనా కొత్త ప్రక్రియలు వచ్చారని మీరు నిజంగా భావిస్తున్నారా వచ్చాయండి చాలా మంది ఎటువంటి అంటారు ఏమిటంటారు వాడిని కొంచెం గౌరవం కొంచెం ఈ కొత్త మోడర్న్ బ్యాలెన్స్ వేయడం పూర్వం ఏం చేసినా కూడా దైవస్వపరమైన కథలు చేయడమే ఉండేది మనం మోడల్ని బ్యాలెన్స్ అవి వేసేవాళ్ళం కాదు ఇప్పుడు మన విదేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలు కూడా కొన్ని మన వాళ్ళు అభ్యాసం చేసి అవన్నీ పూర్వం మనకు ఉండుంటాయి కానీ అవన్నీ మనం మర్చిపోయాము అవన్నీ కూడా అభ్యాసం చేసి కొన్ని నూతన కళా సృష్టిలు చాలా గొప్ప విషయం కొంత అది కానీ అది ప్రచారంగా ఎక్కువగా ప్రచారం జరగడం లేదు ఎక్స్పెరిమెంటల్గా ఉండిపోతుంది కానీ అది ఎక్కువ ప్రచారం జరిగింది అంటే కళ కళ కోసము కేవలం దైవారాధన దృష్టితోనే కాకుండా కళ సామాజిక ప్రయోజనం కోసం మామూలు సామాన్య మానవుడు కూడా దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి దృష్టి ఈనాడు పెరిగిందని మీరు అనుకుంటున్నారు మాస్టర్ గారు ఇది చాలా చాలామంది పండితులు చెప్పే విషయం ఇదొక మేడల్లో కూర్చొని విద్యల్లో కూర్చొని చెప్పిన విషయం కానీ నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు మన దేశంలో అలా లేదు ఒక విద్య ఉండేది అది కేవలం దేవతల గురించి చెప్పి చేసేవాడు దా దాంతో సామాన్య ప్రజలు ఏ విధంగా సంబంధం లేకపోయేది ఇంకో విద్య ఒక ఇంకో రూపం ఉండేది కీలికా రూపం అని చెప్పి అది పండితులు విజ్ఞానవంతులు వాళ్ళు మన యొక్క విద్యను తరిచి చూడాలని చేసేవాళ్ళు మూడవది పారిజాత ప్రబంధ నర్తనాలని చెప్పి ఆడేవాళ్ళు సామాన్య ప్రజలు వచ్చి మూడు రకాలుగా మన అది విద్య అభివృద్ధి చెందిందండి ఇవి రాసేవాళ్ళ మాత్రం కొంతమంది కవులు వాళ్ళందరూ వాళ్ళు ఇవన్నీ ఇంత డీటెయిల్గా చదవకుండా రాస్తున్నారు అసలు దేవాలయం లోపల దైవ సాన్నిధ్యంలో దైవం కొరకు ఏ ఏ దేవతగా ఎటువంటి నాట్యం చేయాలి ఎటువంటి సంగీతం పాడాలి ఎటువంటి మృదంగ వాయిద్యం వాయించాలి అని చెప్పేసి మోస్ట్ సైంటిఫిక్ ఆర్ట్ అది సౌండ్ అండ్ వైబ్రేషన్ సిస్టమ్ మీద డెవలప్ అయిన ఆర్ట్ ఉండింది అది మన దేశంలో వాళ్ళు డెవలప్ చేశారు రెండవది మహాపండితులు విద్వాంసులు కూర్చుంటే త తర్కం వేదాంతం మీమాంసం అన్నింటికి అన్ని శాస్త్రం తెలిసి చక్కగా చర్చించి శాస్త్రం అంటే ఏమిటి అసలు రూట్స్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ తెలుసుకొని అభినయించి దానికి తరిచి చూశారు అటువంటి వాళ్ళ ఒక తాగతి మూడో వాళ్ళ సామాన్య ప్రజలకి మనం భాగం భాగవతం తర్వాత అన్ని ప్రతి స్టోరీ రామాయణం వీటన్నిట్లో కథల్ని సామాన్య ప్రజల ముందు ఆడుతూ పాడుతూ ముచ్చటగా వాళ్ళకి అభినయింపజేస్తూ వాళ్ళు ముచ్చటగా తెలుసుకోవాలి అది చెప్పేది సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ మ్యూజిక్తో సింపుల్ రితిమికల్ ప్యాటర్న్స్తో ఆడేవాళ్ళు ఇప్పుడు ఈ మూడు కలగలిసిపోయి ఒక కొత్త రూపం అనేది ఏదైనా ఎత్తిందని మీరు అనుకుంటున్నారా అది ఇంకోటి జరిగింది ఏంటంటే మొదటిది ఏదైతే సైంటిఫిక్ ఆర్ట్ అని చెప్పాను చూడండి సైంటిఫిక్ ఆర్ట్ పోయింది ఇప్పుడు ఎవరు కూడా చాలామంది దేవాలయంలో పూజలు చేయించే ఆస్థాన విద్వాంసులు ఉంటారే వాళ్ళకే అలాంటి విద్య ఉందని తెలియదు ఎందుకంటే నేను వెళ్ళి తిరిగి శ్రీశైలం అక్కడి చో ఆడినప్పుడు అక్కడున్న ఆస్థానాచార్య చెప్పారు మా తాతలు ఎప్పుడూ ఇలాంటి ఆడించేవారట మేము కానీ మేము ఎప్పుడూ ఆడించలేదు అయ్యో ఇదేమిటి అని చెప్పేసి నేను ఇది నేను ఒక నేను నేర్చుకున్నాను అది నాకు నా యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోండి నేను ఆ కాళాహస్తిలో శివాలయంలో కాళాహి కాళహస్త శివుని నేను నాట్యం నేర్చుకున్నప్పుడు శివునికి ఎటువంటి నాట్యం చేయాలి సాధ్యాసవామి లేదని నాట్యం చేయాలి లింగోద్భవ కాలు ఎలాంటి నాట్యం చేయాలి తర్వాత అష్టదిక్పాలకు లేదని చేయాలి ఇవన్నీ కూడా ఆగమశాస్త్రాల ప్రకారం మేము ఆనాటి అండ్ దీనికి సౌండ్ అండ్ వైబ్రేషన్ సిస్టమ్ శివుడికి ఆడితే ఈ పలానా రాగం ఆడాలి పలాన్ తాళం ఆడాలని చెప్పేవారు ఇంద్రుడిగా ఆడితే ఫలా రాగం ఏత ఇంద్రగజ్యప్రియ దేవగాంధార రాగ ప్రియ సమతాళప్రియ లలిత నృత్యప్రియ అని చెప్పేవారు ఎందుకు ఇంద్రుడికి మనం దేవగాంధార రాగం పాడాలి లలిత నృత్యం చేయాలి దానికి దీనికి ఇంద్రతత్వానికి ఈ నాట్యానికి సంగీతానికి సంబంధం ఏమిటి అని చెప్పేవాడు సైంటిఫిక్గా స్టడీ చేసి చెప్పాడు ఇప్పుడు అది ఎక్కడ అదంతా పోయింది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటంటే మేము ఏదో కచేరీ ప్రతి పాటకు ప్రతి కవి పచ్చి శృంగారం కూడా రాసేసి కృష్ణుడి పేరు పెట్టేస్తున్నారు పాపం ఆయన మహానుభావుడు ఆయన ఓడ్చుకుంటున్నాడు అది ఏంటంటే ఇదంతా ఆయన అండి మా రిలిజన్ అండి అని చెప్పి మాకు చెప్తే పాపం సామాన్య ప్రజలు అమాయకులు అందులో ఫారినర్సు ఓహోహో అనుకుంటున్నారు అది కాదు అది రిలీజియస్ డాన్స్ కాదు రిచువల్స్ కావు సంపూర్ణమైన విజ్ఞానం నాచేది ఒక ఒక రాగం తీసుకోవాలి ఆ రాగం ఆలాపించినప్పుడు శివతత్వం ఎలా ఉండాలి సాయంత్రం ఎలా ఉంటుంది మ మధ్యాహ్నం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ ఆ తత్వానికి ఎఫెక్ట్ అంతా తెలుసుకొని అప్పుడు ఆ నాట్యాలు ఉండే ఆ నాట్యాలు ఏం మాస్ తర్వాత ఇప్పుడు మిగిలింది ఏంటంటే మనం కచ్చే ఆటం చెప్పి ఆడుతున్నాం పండితుల ముందు ఏదో క్షేత్ర పదాలు కానీ జాలీలు కానీ అవన్నీ అష్టపదులు కానీ తరంగా ఇవన్నీ ఆడేస్తున్నాం అన్నీ ఆడిన తర్వాత అష్టపదుల నుండి కూడా శృంగారమే క్షత్రయపదాలు అంటే శృంగారమే అందుకే నేను ఆడని నేను అభిన అనుభవం ఉంది నాకు మూడు వందల పదాలు వచ్చినాం క్షేత్రయ అంత శృంగారే కా అంత అయిపోయింది కృష్ణ వేణుగోపాల మూవగోపాల జగత్ప్రభు గీతా గోవిందం అంటే ఈ అన్నిట్లో ఏముంది శృంగారమే కానీ అదే మాకు ఏంటంటే ఓ పరమా అదే ఆత్మా సంయోగం అంటారు ఆత్మ లేదు పరమాత్మ కేవలం మేము చేసినప్పుడు మాకు అనిపించదు చూసేవాడు కూడా ఆత్మ పరమాత్మ చూడండి అంటారు వాళ్ళు చూసేది ఎప్పుడు ఎప్పుడుండేదంటే మన ఆలయాల్లో ఆడినప్పుడు ఆ దైవ సాన్నిధ్యంలో ఓంకారనాథం ఓ అని ఆ ఓంకారనాథాన్ని మనం మన ఉచ్ఛారణ చేసినప్పుడు సృష్టి స్థితి లయ ఎలా విజృంభించింది వికసించింది ఆ వికాసాన్ని తెలియజేస్తూ ఆ వాళ్ళని నాట్యం చేసేవారు ఆ నా ఆధ్యాత్మిక రామకృష్ణ గారు మరి ఈ యాభై ఏళ్ల ఈ పరిణామాల నేపథ్యంలో ఆలోచించినప్పుడు మరి ఇంకొక నాలుగు సంవత్సరాల్లో మనం కొత్త శతాబ్దంలోకి వెళ్ళబోతున్నాం మరి ఈ రెండు వేల సంవత్సరం తర్వాత ఇరవై ఒకటో శతాబ్దంలో నాట్యరంగం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు ఎలా ఉంటుందంటే చాలా ఇప్పుడు ఒక మనం చక్కని గ గార్డెన్లో వెళ్తాం అనుకోండి వెళ్తే ఒక అరమైలు దూరం వరకు గడ్డి చిన్నగా మళ్ళీ చక్కగా గడ్డి మొలిచి ఉంటుంది ఆ గడ్డిని చూస్తూ ఆనందిస్తాం కానీ ఎక్కడ చూసినా కూడా చిన్న ఒక కూడా ఉండదు అలా పెరిగిపోతూ ఉంది అది కాదు కావాల్సింది అక్కడ మధ్య మధ్య కొన్ని గులాబీ మొక్కలు ఉండి ఆ గులాబీలు పూసి వికసించి పరిమిలించి మనకు సుగంధాన్ని వెదజల్లుతున్నప్పుడు కళ పెరుగుతుంది ఇప్పుడు ఎలా పెరిగిపోతుంది అంటే కేవలం ఆ గార్డెన్లో గడ్డిలా పెరిగింది అది కాదు అది అయిన తర్వాత ప్రజలు విసిగిపోతారు అలాంటి కళని చూసి చూసి అప్పుడు మళ్ళీ ఒక ఉన్నత స్థాయికి వెళ్తాం మనం అప్పుడు సంపూర్ణ విజ్ఞానం గురువులు దొరుకుతారు మనకి ఆ విజ్ఞను తెలుసుకుంటాం తెలుసుకుని అభినందిస్తాం ఒకటే ఒక ప్రశ్న మేము మా కళా సోదరులందరూ కూడా నేను ఈరోజు అడిగి తెలుసుకున్నాను ఎంతమంది అమరం చదువుకున్నారు అమరకం కాదు అమరం చదువుకున్నారు అమర కోసం చదువుకున్నారు ఎంతమంది శబ్దమని చేసి సంస్కృతి శ్లోకాలు పాడేస్తున్నారు చిన్నపిల్లి చేత పాడిస్తున్నారు గురువులు పాడేస్తున్నారు ఎంతమంది సంస్కృతి చదువుకుని సంస్కృతి విజ్ఞానం కలిగిస్తాం శబ్దం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని నిరుపడ భావం అర్థం ఇవన్నీ ఎంతమంది తెలుసుకొని ఉన్నారు అది తెలుసుకోకుండా ఉంటే గురువుది దోషమే చెప్ శిష్యులు శిష్యులదే తప్పులేదు మాస్టర్ గారు నేను చెప్తున్నాను మేము ఏదన్నా తప్పుడు గురువులదే తప్పు ఎందుకంటే శిష్యులు అడగ అడిగి రమ్మని చెప్పని చెప్పి ఎందుకు ఎందుకు మనం చెప్తున్నట్టు పాపులరైజ్ చేసి ఏంటి పాపులరైజ్ చేస్తున్నాను చెప్పండి అందువల్ల నేను ఫీల్ అయ్యేది ఏంటంటే గురువులో కూడా జాయితీ రావాలి గురువు సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండాలి ఎంతమంది గురువులు ఇలాగ నేను చెప్పినట్టుగా మొత్తం నీ శ్రద్ధ అని చెప్పి చదువుకొని కావ్యాలు చదువుకొని ప్రబంధాలు చదువుకొని రసశాస్త్రం చదువుకొని అహంకార శాస్త్రం చదువుకొని నాట్యశాస్త్రం చదువుకొని నృత్య నృత్య అభినయాల వికాసాన్ని విన్యాసాలను తెలుసుకొని విభేదాలను తెలుసుకొని చెప్తున్నారు చెప్పండి అంటే భవిష్యత్తులో కనీసం ఇటువంటి పరిణామాలు రావడానికి అవకాశం ఉందని మీరు ఆశిస్తున్నారు నేను ఆశిస్తానండి నాకు నేను ఎప్పుడు ఆశావదినే ఎందుకంటే నేను ఒక యాభై సంవత్సరాల నాట్యం నేర్చుకున్న మా ఇంట్లో ఎవరు నాట్యం చేయలేదు మా నాన్నగారు అంతా దే ఏం చేసేవారంటే పెళ్ళిళ్ళ ఏ ధనవంతులు వచ్చినప్పుడు అందువంతా నేను పిలిచేవారు నాట్యం చేయండి నాట్యం చేయించేవారు కానీ వాళ్ళు సన్మానం చేసో సత్కారం చేసో గౌరవించేవాడు నేను నాట్యం చేశారని మనం చేసేట మనం నాట్యం చే మనకు నాట్యం ఏమిటంటే అదేంటి మీరు ఇందాక వచ్చిన వాళ్ళందరూ గౌరవించారంటే మన నాట్య కళాకారులను అభినందించాలి ఆదరించాలి పోషించాలి కానీ మన నాట్యం చేయడాన్ని ఆ స్థితిలో నేనేమో రివోల్ట్ అయిపోయి నేను నాట్యం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత అప్పుడు నాకు చాలా కష్టాలు పడ్డారు తినడానికి అన్నం ఉండేది కాదు ఉండడానికి ఇల్లు ఉండేది ఎక్కడ రాత్రి ఎక్కడ పడకుండా తెలిసేది కాదు అటువంటి స్థితిలో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే విస్తృతంగా చాలా విశాలంగా అందరిలో నిజమైనటువంటి స్వాతంత్రం నిజమైన స్వేచ్ఛ అనేటువంటిది లభించింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్వాతంత్రం ఈ కళాకారులు మేమందరం కూడా దుర్వినియోగపరచుకుంటున్నామని అనిపిస్తుంది అది తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఒక నూతన తేజస్తో హిమాలయ హైట్స్తో మన కళలు పెరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నా నమస్కారం అండి నమస్కారం ప్రముఖ నాట్య కళాకారులు నటరాజ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో రికార్డు చేయబడింది ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది